స్తోతం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ ఏసే మీకు వందనాలు ప్రభా మీ నామం ఎత్తుకొని రాజా స్కైప్ ఆన్లైన్ ప్రార్థనలకు కూడినం ప్రభా మీ నామ మహిమ పరిచబ నిమిత్తం అనేకులని ప్రవత మీరు రప్పించండి ప్రాణంలో బిండలని ప్రవత వర్గా రప్పించండి ప్రభా వాకింగ్ సైతం మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మహిం ప్రభా మీ నామంకి మహిమ కలిగింది కాక మీ యొక్క ఆత్మ నడిపింపు నడిపించి మీరు మహిం పొందమని ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మేన్ పాట పడుతుంది శ్రావణ గడంద కారములు నీ నడచిన వేలలో గడంద కారములు నీ నడచిన వేలలో కంటి పాప కొను కావనూ కొను కా ప్రభువై నయేనకు జీవితమంత పాడుదము ప్రభువై నయేనకు జీవితమంత పాడుదము జడియను బెదరను నా ఏనాతో నుండగా జడియను బెదరను నా నుండగా మరణ పులోయలను నే నడచిన వేలలో మరణపులోయలను నే నడచిన వేళలలో నీ దూడ్డు కర్రాయు నీ దండము ఆదరించును నీ దూడ్డు కర్రాయు నీ దండము ఆదరించును నా గిన్నె దొర్లుచున్నది శుద్ధాత్మతో నిండిను ె తొలుచున్నది శుద్ధాత్మతో నిండిను జడియను బెదరను నా యేస్తునతో నుండగా జడియను బెదరను నా యేస్తునతో నుండగా అలలాతో కొట్టబడినా వాలు నీ నుండగా అలలాతో కొట్టబడిన నానా వలు నీ నుండగా ప్రభు ఏస్తు కృపనను విడువా క పాడును ప్రభు ఏస్తు కృపణను విడువా క భాయం చన్ను ఆ దారికి చెచును ఆ భయంమిచినన్ను ఆ దారికి జడియను బెదరను నా నుండగా జడియను బెదరను తో నుండగా పర్వతాంలు తొలగినను మేటలు తొత్తల్లినను పర్వతాంలు తొలగినను మేటలు తొత్తల్లినను మీ కృపనను విడవదు నీ కలికరంతో లగాదు నీ కృపనను విడవదు నీ కలికరంతో లగాదు నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును జడియను బెదరను నాయేసునతో నుండగా జడియను బెదరను నాయసునతో నుండగా గాడాకారములు నేను అడచిన వేలలో నే నడేల కంటిపా పవల నన్ను కును కాక కాపాడును కండి పాపవలనను కును కాక కాపాడును ఆ ప్రభువై నయేసునకు జీవితమంత పాడుదము ప్రభువై యేసునకు జీవితమంత పాడుదము జడియను బెదరను నా ఏసునతో నుండగా జడియను బెదరను నుండగా గాడా కారములు నే నడచిన వేలలో గాడాందకారములు నే నడచిన వేలలో కంటి పాపవలి నన్ను కొనుకాడును కంటి పాపవలిపాడును ఆ బయమి చు ఆ దారికి చెును ఆ బాయం చిను ఆ జడియను బెదరను ఎందుకంటే ఇద్దరు అంతేనా రికార్డింగ్ అయితే శ్రవణ్ ఓకే చిన్నగా వాక్యం చేసుకుందాం మనం కొన్ని నా వాయిస్ అనిపిస్తుంది శ్రవణ్ క్లియర్ కొన్ని నేను ఒకటి పాడన్నా శ్రవణ్ పాడు నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడిను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి పాడెను నీ కృపయే దాచికా పాడిను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ను చీకటిెరటలో కృంగిన వేలలో ఉదయించినుని కృపణ ఎణలో సదరిన మనసే నూతనమాయణ ఉదయించెను నీ కృపణాయణలో చేదరిన మనసే నూతనమాయనా మనుగడయ్యే మరో మలుపు తిరిగేనా మనుగడయ్యే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నను దరి చేను నీ ప్రేమే నన్ను ఆదరి చేను సమయోచితమైన నీ కృపే నన్ను దాచికా పాడిను నీ కృపయే దాచికా పాడిను బలసూచకమైన మంద సమానికై సజీవయాగమయ్యుక్తమైన సేవై ఆత్మాభిషేకముతో నను నింపితి సజీవయాగమయీ యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితి వా సంగక్షేమం నా ప్రాణమాయణ సంగక్షేమం నా ప్రాణమాయణ నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచిక పాడెను నీ ప్రేమే ఆదరించేను నీ ప్రేమే aa derinche nu haleluya thank you rabina haleluya thank you very good garu karane garden nisi walk in chustunnam chinnega stotram prabha par siddhara goppa devaa sara shakti sampurna mohana tadaga tandi మహిమా స్వరూప దేవ కృపమయడానికి వందాలే సయ్యా గొప్ప దేవ ఈ కడిచిన కాలం అంతా ప్రభ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకునైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్న ప్రవ దీవారా మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగరించినారు బట్టి నీకు వందాలు ప్రభావ నీకే కృతజ్ఞతాశ్వతులు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమా ప్రభావం లో మహా తేజస్సు మహాశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగుంది నా ప్రభా నా మధ్య కాలే సమయంలోనైనా తిరిగి మీ సంధికి వచ్చినప్పుతో మాట్లాడండి మా జీవితాలు సరే చేయని ప్రభావ మాలో ఇంకేమైనా ఆయాసకరమే తొలగించండి నా దేవా మీరు ఎంతో పరిశుద్ధులైనా మీకు పరిశుద్ధం నడిపించండి మా సొంత సొంత జ్ఞానం కొట్టివేను ప్రభా అయినా మీ తొలంపు మేము చోటిస్తున్నాం దేవా నా ప్రవర్తన అంతటింది తండ్రి మీకు అధికారాన్ని ఒప్పుకుంటున్నాం అయినా మీ చిత్తాన్ని నడిపించండి మీ వాక్యం చేత నింపండి మీ పర్వకుపు జ్ఞానం అని నన్ను మీ వయసు పరచుకున్న నూతన అభిషేకం దయచేసి వాక్యందరు మాతో మాట్లాడండి ఓ ప్రభ తన్ని మీరు అక్కడ తొరగుంది ఈశ్వరు ప్రభ మేము సిద్ధపడాలా నీకులు మేము ఈ శ్రమల కాలంలో మేము ఏ రీతిగా జీవించాలాం తండ్రి మీరే మాతో మాట్లాడమని బలపరచండి మీ నూతనమైన అభిషేకం నూతనమైన జ్ఞానం నింపి మీరే మాట్లాడే మహిం పొందమని ఈసుక్రీస్తు పరిషత్ నామంలో తండ్రి ఆ మెయిన్ హలవియా గల తెలుగు రాసిన పత్రికల నుంచి ఒక వాక్యం మనం ధ్యానిస్తాము అప్పొస్తన్న పావులు గల తిలుగు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుంచి మనం మాట్లాడతాం వాక్యం ధ్యానిస్తున్నాం మనము ఈ పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో ఏం చెప్తుందంటే గలతీ అనే సంఘానికి దేవుడు పౌలు ఒక పత్రిక రాస్తున్నాడు చూడండి గలతీ సంఘానికి ఒక పత్రిక రాస్తుంది అనమాట ఈ పత్రిక ఎందుకు రాస్తుందంటే ఆయన వీళ్ళు ఒకప్పుడు ఆచారబద్ధమైన జీవితంలో నుంచి గలతీ సంఘం అంటే అన్నిళ్ళు సంఘం అన్నిళ్ళ సంఘంలో దేవుడు అందరినీ ఏర్పరచుకున్న తర్వాత పౌలు ఆ సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన తిరిగి ఆయన వాళ్ళు హెచ్చరించడం భిన్నమైన బోధ వాళ్ళు భిన్నమైన వాళ్ళు కలిగి ఉండటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి బోధలు వచ్చినప్పుడు ఆయన సరిచైనకి పౌలు సరి చేకి ఆ సంఘానికి వెళ్ళటట్టు మనం చూస్తాం అక్కడ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కాల ఆ చూడండి ఒకసారి ఎనిమిదో వచ్చిన మంచి నాలుగో దేం ఎనిమిది వచ్చిన మేము ఆ కాలం మీరు దేవుని ఎరగని వారున ఎరగని వారై నిజముగా నిజమైన దేవుళ్ళు కాని వాటికి వారికి దాసులై ఉంటే గాని చూడండి ఆ కాలంలో వీళ్ళు రక్షణ బంధుకు ముందు ఎప్పుడైతే వాళ్ళు దేవుని తెలుసుకోలే నిజమైన దేవుడికి వాళ్ళు తెలుసుకోలే కానీ ఈ లోకంలో వాళ్ళు విగ్రహాలు చేసుకొని వాళ్ళు భయంకరంగా వాళ్ళు పూజించట్టు మనం చూస్తాం కానీ వాటికి వాళ్ళు దాసులుగా ఉన్నారు ఇప్పుడు తర్వాత అలాంటి వాళ్ళని పావులు ఏం చేసిండే దేవుని సువార్త ప్రకటించి వాళ్ళందరినీ నడిపించిండు కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారనై ఉన్నారు కనుక బలహీనమైనయు నిశ్రయజమనేని అన్న మూల తట్టు మరలా తిరగనేలా చూడండి అంటే ఒకప్పుడు బలహీనమైన వాటిలో వాళ్ళు చిక్కబడినప్పుడు పౌలు ఒకటన్నిటి నుంచి ఆయన బణి తీసుకొచ్చిండు తన సత్యంలోకి ఆయన దేవుని యొక్క సత్యంలోకి నడిపించిండు పౌలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా తిరిగి ఏం చేస్తారంటే మూల పాఠములు బలహీనమైన వాటి తట్టు తిరిగినట్టు మనం చూస్తాం చూడండి ఆత్మీయ జీవితంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఒకప్పుడు మనం ఆత్మానుసారంగా ఆరంభించి తర్వాత షరీకంగా మనం పరిపక్వం చెందుతుమా గలతిల నర్శన పత్రిక మూడో దినం చూస్తాం ఓ అవ్యోకులైన గలతిలారా ఎవడు మిమ్మల్ని మోసగించిండో ఎవడు మిమ్మల్ని భ్రమబెట్టిండో స్థితి అయిపోయినట్టు క్రీస్తు మీదుట కన్నులేదు ప్రదర్శింపబడలేదా ఇంత మీరు ఇంత అవ్యవేకులు ఉన్నారా అని అక్కడ పౌలు హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తాం అంటే ఈ చివరి కాలంలో క్రైస్తవ జీవితము ఎట్లా అయిపోతుంది అనేది నుంచి మనం నేర్చుకోవాల ఎందుకంటే ఒకప్పుడు మనం దేవుని సత్యంలో ఉన్నాము దేవుని వాక్యంలో ఉన్నాము మనం ఎంతగానో బలపడిన వాళ్ళము తిరిగి ఈ చివరి కాలంలో ఈ కాలపు విధానాలతోని మనం ఏం చేస్తున్నాం ఒక విధంగా మళ్ళా మూల తట్టు మనం తిరుగుతున్నాం అది ఎంత భయంకరమైన పాపం అది కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఆ రీతివేనే కనిపిస్తూ ఉంటది మొదట ఎంతో ఆసక్తితో ఎంతో తోడి ఎంతో అనగానే సత్యంలో ఉండి జీవిస్తూ ఉంటారు క్రమేణ అది ఆ సంఘం విస్తరింపయ్యే కొంది వాళ్ళు ఏం చేస్తారంటే అన్నికులు అన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు ఈ రోజు నాశనకరమైన హేయ వస్తువు అని మనం కొంతకాలం ధ్యానించినాం కాబట్టి చర్చెస్ లోకి నాశనకరమైన హేయ వస్తువు అని తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి మందిరం కాబట్టి వాళ్ళు మందిరం అని చెప్పుకుంటారు కానీ మన ప్రభు చెప్పిండు అసలైన మందిరం మనము దేవుని బిడ్డల సహవాసమే దేవుని బిడ్డలే మందిరం ఆయనే మందిరము కాబట్టి ఆ మందిరము విగ్రహారంతో నింపుకున్నారు ఈ రోజు బలహీనమైన మీరు నిస్పజనమైన ఆ ఒక తట్టు మళ్ళా ఈ రోజు క్రైస్తవ సంఘం తిరిగి అబద్ధాన్ని ఆశ్రయించి వాళ్ళ ఆత్మీయ స్థితిని కోల్పోతున్నారు ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి ఎందుకంటే అందుకే యేసు వంటడు ప్రేమ చల్లారిపోతుంది ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మనుషులు విశ్వాసం ఉంటుందా అనుమానంగానే ఉంటది కదా కాబట్టి ఈ చివరి కాలంలో ఉన్న మనము బలహీనమైన వాటి మనం తిరగొద్దు నిష్ప్రయోజమైన వాటి మనం మల్లొద్దు ఎందుకంటే మనం ఆయన సత్యాన్ని మనం ఆయనలో సత్యంలో మనం స్థిరపరచబడాల ఆయన వాక్యంలో మనం బలపడాలా దివరాత్రులు మనం ప్రార్థనలో ఉండాలా ఆయన వాక్యం చేత ఎప్పుడైతే మనం బలపరచబడతామో మనం ఎట్టి పరిస్థితులు కూడా మోసపోం నాశనకరమైన హేయు వస్తువు పరిశుద్ధ స్థానంలో నిలుస్త మీరు చూడగానే చదువువాడు గ్రహించినగా కన్నాడు కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఎంతో ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కానీ బైబుల్ చదువుతున్నారు కానీ ఆ సత్యాన్ని గ్రహించలేని స్థితులు ఉన్నారు ఎంతో మంది చర్చికి బైబిల్ తీసుకెళ్తారు కానీ ఆ బైబిల్ తీసుకొస్తే తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే వాక్యం విని దాన్ని పరిశీలించి స్వీకరించింది కానే కాదు వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి వసేస్తారు కానీ అది అది ఎంత వరకు కరెక్ట్గా అనేది పరిశీలించేది చాలా తక్కువ కానీ ఆ కాలంలో మనం చూస్తాం బెరియా సంఘస్థులు వాళ్ళు పౌలు చీలు చెప్పిన వాక్యము కరెక్ట్గా ఉందా లేదని వాళ్ళు తీవారాత్రులు లేఖనాలు పరిశీలించారు అప్పుడు వాళ్ళు స్వీకరించినారు ఈ రోజు క్రైస్తవ జీవితంలో అలాంటి పరిశీలించే జీవితం ఉందా అరుదు కదా కాబట్టి మనం ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనం మోసపోయే అవకాశం ఉంటుంది కదా మోసపోయే అవకాశం ఉంటుంది మనం మోసపోవటానికి వీలేదు అందుకే మత ఇస్త మన ప్రభు చెప్తాడు అనేకులు నా పేరటొచ్చి మోసగిస్తాడు మిమ్మల్ని సాధ్యమైతే ఏర్పరిచేవాడిని సైతం వాడు మోసగిస్తాడు పడేస్తాడు అందుకు మీరు మెలుపుకోగలిగి ప్రార్థించమన్నాడు ఆ సమయమైనను ఆ గడి అయినా మీకు తెలియదు గనక మీరు జాగ్రత్తగా ఉండమన్నడు చూడండి ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనం ఆత్మీయ దశలో మనం పోతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ మనం కానీ ప్రతిదీ మనం పరిశీలించుకొని ఆయన వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ఈ లోకపు విధానాలతోటి ఈ లోకపరమైన మూల పాఠములతో మనం తిరగం మన పైన వాటి మనం వెతకాలం భూ సంబంధమైన వాటి మీద మనం వెతికితే ఈ లోకంలో మనం కచ్చితంగా దుష్టుడికి చిక్కబడతాం అందుకు మనం పైన వాటిని మనం ఎంపిక కాబట్టి ఈ యొక్క పౌలు ఈ సంఘానికి ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనక అంటే ఒకప్పుడు మనము ప్రభు నమ్ముకోలేదు కాబట్టి ఈ లోకాధితమైన మాలిన్యము ఈ లోకాదితమైన పద్ధతులు ఆచరించి మనం నడుచుకున్నాం పూర్వము కానీ ఎప్పుడైతే మనం ప్రభు నమ్ముకున్నామో ఆ లోకపో వినమైన మూల మూల పాఠముల తట్టు మనం తిరగొద్దు ప్రతి క్షణం మన జీవితాల్లో ప్రభుకు సమర్పించుకొని ఆయన ఆయన చిత్తానికి లోబడి మనం ముందుకు సాగిపోతూనే ఉండాల ప్రతి దశలో మనం అంత జాగ్రత్తగా మనం జీవించాలా ఎందుకంటే ఈ చివరి కాలంలో అనేకులు మోసపోతారు అనేకులు చిక్కబడతా ఉంటారు తెలియకుండానే మోసపోతా ఉంటారు ఒక దశలో మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలా అని మన ప్రభు చెప్తున్నాడు అందుకే మనము మూల పాఠములు అన్నప్పుడు ఈ లోకపు విధానాలు పద్ధతులు వాటిని రుచి చూడవద్దు వాటిని పాటించద్దు ఎందుకంటే ఇక సీజన్ స్టార్ట్ అయిపోద్ది కొన్ని రోజుల తర్వాత అన్ని భయంకరంగా తెచ్చి పెట్టుకుంటూ కానీ అవంతా నాశనకరమైన హే వస్తువు ప్రభు కంటే ఎక్కువగా వాడిని ప్రేమిస్తూ ఉంటారు మనుషులు లోకంలో కాబట్టి నాకంటే ఎక్కువగా దేన్ని మేము ప్రేమించినా కానీ మీరు నాకు పాత్రలు కారు అంటాను కాబట్టి మనం ఆయనకు పాత్రలుగా ఉండాలంటే ఆయన నిండు మనసుతో మనం సేవించి ఆయన వాక్యం చెప్పిన ప్రకారం మనం ఉండాలి మనలో ఎలాంటి విగ్రహాలు మనం ఉండొద్దు ప్రభు కంటే ఎక్కువగా ప్రాధాన్యత అది విగ్రహంతో సమానమే మనుషుల్లో ఘనమైన దాన్ని దేవుని దృష్టికి అసహ్యం ఆయనకి మనుషులు ఘనంగా ఇస్తారు అది ఆ దేవుని దృష్టిలో అసహ్యం అది అది నాశనకరమైంది నాశనం కలుగుజే ఏ వస్తువు అంటే అది నిన్ను నాశనానికి నడిపిస్తూ ఉంటుంది అందుకు మన ప్రతి మన జీవితాలు పరీక్షించుకొని మనలో ఎలాంటి బలహీనతలు లేకుండా ప్రతి క్షణం మనం సంపూర్ణంగా ప్రభుత్వతో మనం ఒప్పుకొని ఆయనలో సంపూర్ణత మన సాగి మనం ముందుకు పోతున్నప్పుడే ఈ లోకపు మాలేన అంటకుండా మనం పరిశుద్ధంగా ప్రభు కొరకు మనం జీవించగలం ఈ చివరి కాలంలో బుద్ధుల దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలా ఇంకా భయం రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఆ శ్రమల కాలంలో మనం నిలబడాలంటే ఆయన వాక్యం మనలో ఉండాలా ఆయన వాక్యంలో మనం సంపూర్ణంగా మనం బలపడినప్పుడే ఈ శ్రమల నుంచి మనం విజయం పొందగలం అందుకు మన ప్రతి మన జాగర్తగా జాగ్రత్తగా జీవించాలా కాబట్టి పౌలు బలహీనమైనయు నిష్ప్రయోజనైన మూల పాఠంల తట్టు తిరిగనేలా మునుపటి వాళ్ళు మీరు వాటికి దాసలు ఉండగోరనేలా అంటే మునుపుడు ఎట్లా దాసంలో ఉన్నారో ఈ రోజు కూడా క్రైస్తవ జీవితము దాసత్వంలోనే ఉంది దేవుడి స్వాతంత్రం ఇచ్చింది పాప జీవితం నుంచి దేవుడు ఆయన సిరువు మరణం ద్వారా నీకు స్వాతంత్రం ఇస్తే నువ్వు మరలా తిరిగి దాస్యమైన కాడు కింద మళ్ళా నువ్వు చిక్కుకుంటున్నావు అది ఎంత భయంకరమైన పాపం అది చూడండి అందుకు మనం చిక్కబడటానికి వీలేదు ఎందుకంటే బానిసత్వం నుంచి ప్రభు మనల్ని బయట కానీ బానిసత్వం అనేది సైతానికి సాధిశం వాడి బానిసత్వంలో నుంచి ఆయన మరణంలో ఆయన మరణము మనల్ని బయట తీసుకొచ్చింది మరణ భయంలో నుంచి శాపము నుంచి పాపము నుంచి వాటన్నిటి నుంచి మన ప్రభువు ఆయన మరణం ద్వారా మనకు వాడింటి నుంచి విడదల కల్పిస్తున్నప్పుడు మనలా తిరిగి మూల పాఠములు తట్టు జీవితం క్రైస్తవ జీతం ఈ రోజు కాబట్టి దేవుడు మనకు అది మనకు చూపిస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళ వాళ్ళలో మనం పాలు పొందొద్దు ప్రతి దశలో మనం జాగ్రత్తగా ఉండాల కాబట్టి ఆ పాలు వాళ్ళకి మనము ఈ యొక్క వాక్యాన్ని మనం హెచ్చరించాల కాబట్టి చూడండి మీరు దినూ మాసంలోనూ సంవత్సరంలోనూ ఉత్సవ కాలంలోనూ ఆచరించారు కాబట్టి ప్రతి దినము సైతాలకు సమర్పించబడింది పాత పాత ప్రతి దినాని ఒక దేవత సమర్పించినారు కాలములు మాసములు సంవత్సర ఉత్సవ కాలములు అవన్నీ అందుకు మనం వాటిని పాటించొద్దు అనే విషయం అర్థం చేసుకోవాలా ప్రతి రోజు మనం దేవుని ఆరాధించాలా ప్రతి రోజు మనకు విశ్రాంతి దినమే కాబట్టి ఏది కూడా ఈ లోకపు ఎన్ని లోకపు విధానాలు ఈ లోకపు మూల ఇవన్నీ కాబట్టి రక్షణ పొందిన మనం కూడా వాటి తట్టు మనం ప్రతి క్షణం మనం ప్రభు తట్టు తిరగల ఆయన తట్టు తిరుగు ఆయన వాక్యం తట్టు తిరిగి మనము ఈ లోకపు మాల్యని అసహించుకొని ప్రభు కొరకు మనం రోషం కలిగి జీవించి అనేకులు ప్రభు చెంద నడిపించాల కానీ ఈ రోజు ఏం జరుగుతుందంటే వాటన్నిటి ప్రభు కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి మీ నేను పడిన కష్టం వ్యర్థమైపోవును అని మిమ్మల్ని కూర్చి నేను భయపడుతున్నాను చూడండి ఆయన ఎంత ప్రయాసంతో ప్రభువుల రక్షణ నడిపిస్తే ఎంతో వేదంతోనే ఆ గలతీ సంఘాన్ని స్థిరపరిచి సంఘాన్ని ఏర్పరిచి వాళ్ళకి ఎంతగా సత్యను ప్రకటించి ఆ యొక్క ఈ లోకాప విధానాల నుంచి ఆయన ప్రభుత్వ నడిపిస్తే తిరిగి మళ్ళీ వాళ్ళు వాపసు పోయి దేవుడికి విరుద్ధంగా తిరుగుబడతానని చేస్తుండడానికి ఎంత వేదన అనిపిస్తుంది ఆయనకే అంత అనిపిస్తే దేవుడికి ఎంత అనిపిస్తుంది చూడండి ఎంత భయంకరమైన బలహీనలుగా మనుషులు తయారవుతున్నారు కాబట్టి ఆ బలహీనలన్నింటిలో నుంచి మనం బడి తీసుకొని రావాలా గొప్ప జన సమూహాన్ని చూడండి మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవును అని అంటే ఆయన ఎంతగా కష్టపడి ఉండాలా ఒక విశ్వాసిని రక్షణ నడిపించాలంటే ఎంత ప్రయాసపడాలా ఎంత కష్టపడాలా మనం అంత ఈజీగా వస్తారా ఒక పొలం ఉందనుకో ఒక పొలం మీద బీడు భూమిని బీడు భూమి ఉంటే భయంకరమైన బీడు భూమి రాళ్ళు రప్పలు ఉంటే దానిలో నువ్వు పంట వేయాలంటే నువ్వు ఎంత కష్టపడాలా ఆ రాళ్ళు అవన్నీ తీసేయాలా ఆ బీడి దున్నాలా నీళ్ళేసి పంటేసి విత్తనం వేసి అప్పుడు నువ్వు దాని ఫలం తీసుకొని వస్తావు అంటే ఎంత ప్రయాసంతో కూడింది ఒక విశ్వాసి రక్షణ నడిపించాలంటే ఈ సంఘాన్ని పౌలు అంతగా ప్రయాసపడి పభులు నడిపిస్తే వాళ్ళు తిరిగి మళ్ళా మూలపాఠంలో యూటర్న్ తీసుకొని మళ్ళా ఈ లోకపు విధానాలు ఆచరిస్తే ఆయన ఎంతో వేదంతో బాధపడుతున్నాడు నేను పడ్డ కష్టమంతా వ్యర్థమైపోతుందని మిమ్మల్ని గురించి నేను భయపడుతున్నాను ఈ రోజు సంఘాల్లో పాస్టర్కి అలాంటి భయం ఉందా ఈరోజు పాస్టర్స్కి అలాంటి భయం ఉందా విశ్వాసాలు ఏమైపోతే నాకెందుకు వాళ్ళు ఎట్ల పోతే నాకెందుకు అని ఈరోజు ఎవరికన్నా బాధ్యత ప్రకారంగా ఉన్నారా తక్కువ మంది కదా అలాంటి గొర్రెలు తప్పిపోయినప్పుడు కాపటమైన నీవు వాటి గొర్రెల నుంచి నువ్వు నువ్వు వాళ్ళకి సత్యమైన మార్గంలో నువ్వు వాక్యాన్ని ప్రకటించకుండా ఈ లోకాదితమైన వాటిని నువ్వు ప్రకటించి వాళ్ళని మబ్బ వాళ్ళ అబద్ధంలో నడిపిస్తే నీకు శిక్ష ఉండదా ఎంత భయంకరమైన శిక్ష ఉంటుంది చూడండి ఆయన ఎంత కష్టపడుతుంది ఎంత కష్టపడి నేను నేను ప్రభులు మిమ్మల్ని నడిపిస్తే మీరేం చేస్తున్నారు మళ్ళా మూల పాఠములతో దిగుతూ ఉన్నారు అందుకు మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాల ఈ చివరి కాలంలో అనేకులు మూల పాఠములతో దిగుతున్నారు అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు ఈ లోకపు విధానాన్ని ఆశ్రయిస్తున్నారు నాశకరమైన హే వస్తువు తెచ్చిపెట్టుకుంటున్నారు సంఘాల్లో హృదయాల్లో తెచ్చిపెట్టుకుంటున్నారు ప్రభు కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అది నాశనకరమైన హే వస్తువు అది నేను నాశనానికి నడిపిస్తూ ఉంటది అందుకు మనం ప్రతి క్షణం అలాంటి విధానాల నుంచి మనం త్వరగా బయటికి రావాలా చూడండి సహోదరులారా నేను మీ వంటి వాడనైతేనే గనక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను చూడండి ఆయన ఎంతగా సహోదరులారా నేను మీ వంటి వాడినే కదా ఒకప్పుడు నేను మీ వంటి వాడినే కానీ ఇప్పుడు నా వంటి వారు మీరు కావాలా నేను ఏదైతేగా క్రీస్తుని పోయి నడుచుకున్నానో ఆ రైతే మీరు ఉండాలా మీరు కూడా తయారు కావాలా మీరు ఆ రీతిగా ప్రభువుల సంపూర్ణం ఎదగాల అని ఆయన అంతగా వేదన పడుతూ ఉంటే వాళ్ళు ఒక కాపర్ వేయండి ఆయన అంత వేదన పడుతూ ఉంటే ఈ రోజు విశ్వాసులు ఆ రీతిగా అబద్ధాన్ని ఆశ్రయించి ఉంటే పట్టి పట్టినట్టు ఉంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి దేవుని మార్గం తొలగిపోయిన వాళ్ళని నువ్వు నుంచి వాళ్ళు తొలగిపోతే నువ్వు సత్యంలోకి కానీ పాస్టర్సే ఆ రీతిగా ఉంటే ఎవరు సత్యంలో నడిపించాలా అంత భయంకరమైనది అంటే దేవుని వాక్యకి విరోధమా కాదా మరి అలాంటి కాలంలో మనం ఉంటున్నప్పుడు మన కుటుంబాలు మన సంఘాలు మనం ఏ రీతిగా కాపాడుకోవాలా మనం ఏ రీతిలో జాగ్రత్తగా ఈ లోకపు విధానాలు ఈ లోకపు ఆచారాలు మనం పాటించండి వాటిని అసహించుకోవాలా ప్రభువును మనం ఆచరించాలా ఆయనని స్థతించాలా ఆయన గణపరచాల ఆయన ప్రణాళిక ఆయన చిత్తాన్ని గ్రహించి మనం ఆయన చిత్తం చేసే వారిలాగా ఉండాలా కానీ వాళ్ళు ఆ రీతిగా ఉండడం పౌలు ఎంత భయంకరంగా ఆయన చూస్తున్నాం చూడండి మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి మీరు దౌర్బల్యమును కలిగినను నేను సువార్థ మీకు ప్రకటించితేనని మీరు ఎరుగుదురు చూడండి మొదట మీకు సువార్త ప్రకటి మీకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగిన కలిగినను నేను మీకు సువార్థ ప్రకటించితేనే మీరు ఎరుగుదురు చూడండి ఆయన ఎంత సువార్థ ప్రకటించి అనేది మీకు తెలుసు అని అక్కడ అప్పుడు నా శరీరంలో శరీరంలో నాకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరకారింపడం గాని కానీ దేవుని దూత వలె క్రీస్తు ఏసు నన్ను అంగీకరించి చూడండి నేను భయంకరంగా నేను ఉన్నా కానీ మీరు నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నేను చెప్పిన పతి సత్యాన్ని వాక్యాన్ని మీరు స్వీకరించినారు అలాంటి వాళ్ళకి మీరు ఇప్పుడు ఏమైపోయింది మీరు మీ ఆత్మీయ జీతము ఆత్మీయ స్థితి ఏమైపోయింది అని ఆయన ఎంతగా వేదన అంతగా ఆయన ప్రాధాయపడుతుంటే చూడండి మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది చూడండి అంత గొప్ప ధన్యత మీరు చెప్పుకున్నారు కదా ఒకప్పుడు మీరు అంత గొప్పగా ధన్యతలో ప్రభులు మీరు సంపూర్ణంగా ఎదిగినారు కదా మరి ఎందుకు మళ్ళా మూల పాఠం తోటి మీరు ఎందుకు మీరు ఆ రీతిగా మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది ఈ రోజు క్రైస్తవ జీవితంలో మొదటన్న ఆరంభం జీవితంలో ఎంతో విశ్వాసంతో ఎంతో భక్తి శ్రద్ధతో ఉన్న వాళ్ళు ఈ రోజు చివరికి వచ్చే సగం సత్యం సగం అబద్ధం తయారైపోయి ఎంత భయంకరంగా ఉంటే పౌలు ఆ సంఘం చూసే ఎంతగా ఏడుస్తున్నాడైనా ఆయన ఎంత వేదన పడుతున్నాడు ఎంత శ్రమ అనిపిస్తున్నాడైనా ఎంత భయంకరంగా ఆయన వేదన పడుతున్నాడు అక్కడ సాధ్యమైతే చూడండి చూడండి సౌఖ్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇచ్చి వేసి మీ పక్షంగానే మీరు సాక్ష్యం కలుగుతున్నాను అంటే పౌలంటే ఎంతగా ఇష్టం అనమాట వాళ్ళు అంత సాధ్యమైతే మీ కళ్ళు నాకు ఏమన్నా కూడా వాళ్ళు ఇష్టవాళ్ళు అలాంటి సంఘం అంతగా సంపూర్ణంగా పౌలు ఆ సంఘంలో తీసుకొస్తే ఆ రీతిగా బలపరిస్తే వాళ్ళు అబద్ధ బోధన ఆశ్రయించి మూలపాఠములు ఆశ్రయించి మోసపోయింది గలతీ సంఘం అవేకంలో పడిపోయింది ఈ రోజు క్రైస్తవ సంఘాలు ఎందుకు అవేకంలో అంటే అబద్ధ బోధన తెచ్చుకోవటం వల్ల నాశనకరమైన హేవి వస్తువును తెచ్చుకోవటం వల్ల ప్రభు ఎక్కువగా ప్రేమించటం వల్ల వాళ్ళు అభిదయలో పడిపోతున్నారు చూడండి అలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి లోకంలో ఎన్నో ఉన్నాయి కదా కానీ ఆయన ఎంతో వేదనతోనే ఆ సేవ ఆ పౌలు ఆ సంఘం గురించి ఎంతో వేదన పడతాడు ఆయన మనం చూడాల కాబట్టి అలాంటి వేదన కూడా మనం కలిగి ఉండాల సంఘం పట్ల సంఘాల పట్ల కూడా మనంటి వేదన ఉండాల అయ్యో ప్రభావాలు భయంకరంగా ఈ లోకపరమైన ఆచార్యాలతో ఉన్నారు ప్రభావ వాళ్ళు ఏ రీతిగానే బయట తీసుకుని రాలా ప్రభావ ఏ రీతిగా ప్రభావ మీ చెంత నడిపించాలా ఏ రీతిగా ప్రకటిస్తే ప్రభావాలు మీ చెంతకు వస్తారు అనే ప్రార్థన అలాంటి వేదన అలాంటి తాపత్రయం తపనం మనకు అవసరం మన సేవా జీవితంలో కూడా అలాంటి తపన పౌరు లాంటి తపన మనకు కలిగి ఉండాల ఆ సంఘము మూలపాఠంలో అంటే ఈ లోకాధిపతమైన బోధలో పడిపోతే ఆయన ఎంత వేదన పడుతున్నాడు ఎంతగా ఆయన వచ్చి వాళ్ళు సరి చేస్తున్నారు బుద్ధి చెప్తున్నాడు చూడండి ఈ రోజు క్రైస్తవ జీవితంలో అంత భయంకరంగా ఉన్నప్పుడు మనం ఏ రీతిగా వాళ్ళకి చెప్పగలుగుతున్నావా లేదా చూడండి అది మనం పరిశీలించుకోవాల చూడండి నేను మీతో నిజమాడి నేను మీకు శక్తులను అయితేనా చూడండి ఎప్పుడు మనం అయితే సత్యం చెప్తామో మన శత్రులుగా మనుషులు మారిపోతూ ఉంటాం అయినా సరే మనం వాటికు కాంప్రమైజ్ కావడానికి వీలేదు సత్యము ఉన్నది ఉన్నట్టు మనం ప్రకటించాలి ఎందుకంటే వాడు చెప్పబోతే వాడు నశించిపోతాడు వాడిని మబ్బ వాడు అదే భ్రమలో బతుకుతూ ఉంటాడు వాడు అదే నాశనకరమైన హే వస్తు అది దినదినం వాడిని నాశనానికి నడిపిస్తుంటే తుదుకును మరణానికి నడిపిస్తుంది వాడిని నరకనే పోతాడు అందుకు మనము వాటన్నిటి వాళ్ళకి విడల కల్పించాలా మనం ఆ రీతిగా ప్రయాసపడాలా వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంట వారు వారు ఈ ఆచారాలు చేపించే వాళ్ళు అది చేయాలా మనం ఇది చేయాలా అట్ట చేయాలా ఇట్ట చేయాలని చెప్పేవాళ్ళు మీ మేలు కోరే కానే కాదు ఈ రోజు క్రైస్తవ సంఘంలో మన మేలు కోరే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎక్కువ స్వార్థంతోనే ఉంటది ఈ నుంచి ఏం పొందుకోవాలా ఈ నుంచి ఏం లాభం ఆశించాలా అని స్వార్థంతోనే ఉంటారు కానీ మనం అట్లా ఉండొద్దు నిస్వార్థమైన సేవ మనం చేయాలా నశించిపోయే వాళ్ళ పట్ల మనం ఆయన ప్రేమ చూపించాలా అగ్నిల నుంచి ఒకరు లాగినట్టు మనం లాగాల ఒక విధంగా అది భయంకరమైన శ్రమ ఆ శ్రమలో చిక్కబడుతున్నారు ఈ లోకావతమైన విధానాలను కానీ వాళ్ళు మనం బయట తీసుకొని రావాలా వాళ్ళు మీ మేలు కోరేవాళ్ళు కాదు నీ మేలు కోరేది తప్ప ఎవరు కూడా మేలు కోరేవాళ్ళు దేవుని బిడ్డలు ఆయన సత్యని స్వీకరించి ఆయనను ఇండు మనసు సేవించే వాళ్ళే మేలు కోరే వాళ్ళు వాళ్ళను ఆశ్రయించాలి కానీ వాళ్ళు నువ్వు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు నువ్వు మోసపోతావు వారిని మేలు కోరి మిమ్మల్ని వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడ వాళ్ళని బయటికి త్రోసివేయ చూడండి వాళ్ళు మిమ్మల్ని వెంటాడరంట మీరే వాళ్ళని వెంటాడాలంట వాళ్ళు వెంట మీరు పరిగెత్తాలంట చూడండి ఎంత భయంకరమైన బానిసత్వం చూడండి దేవుడు నిన్ను బానిసత్వంలో నుంచి పాపప జీవితం నుంచి నిన్ను ఆ సైతాను సరళ నుంచి నిన్ను బయట తీసుకొస్తే నువ్వు మళ్ళా తిరిగి మళ్ళా బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నావు ఆచారాల్లోకి వెళ్ళిపోయి ఈ లోకవితమైన మనుషులతో పాటించి నువ్వు నీ ఆత్మీయ స్థితిని నువ్వు పోగొట్టుకుంటున్నావు ఆ రీతికి ఉండడానికి వీలేదు గొప్ప జనం ఈ రోజు ఎందుకు ఆ రీతిగా ఉందంటే వాళ్ళంతా నాశనకరమైన హేయుస్థలు తెచ్చి పెట్టుకున్నారు సెర్చస్ లో అందుకు వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు చూడండి నేను మీ అద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూనూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండటం యుక్తమే చూడండి మంచి విషయంలో మనం ఎప్పుడు కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలంట చూడండి మంచి విషయంలో ఎప్పుడు మనం ఆసక్తి కలిగి ఉండాల మంచి చేసే దాంట్లో ఎప్పుడు మనం ముందే ఉండాల ఎవరికైనా హెల్ప్ చేసే దాంట్లో మనం ఎప్పుడు కూడా ముందే ముందే ఉండాల ప్రతి దాంట్లో మనం ఉండాల ఆ రీతిగానే పౌలు ఎక్కడ తన పరిచర్యలో ఎన్నో కార్యాలు చేసిండైనా ఎంతో మంది ఆదరించండి భేదవాళ్ళు ఆదరించండి ఎన్నో చేసిండు ఆయన కానీ ఆ రీతిగానే మన సేవ ఆరంభం చేసుకోవాలా ఈ లోకాది మన విధానాల నుంచి మనం బయట తీసుకొచ్చి మనం ఆ రీతి చేయాలా చూడండి ఇది ఎంతో ముఖ్యమైన వాక్యం చూడండి పంతొమ్మిది వచ్చింది నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మరలా మీద ఏర్పడి వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది చూడండి ఎంత భయంకరంగా ఆయన వేదన పడుతున్నాడు అంటే నా పిల్లలారా అంటున్నాడు అంటే పిల్లలారాని ఇప్పుడంటాం మనం ఆయన ప్రసవించిండు ఏసు ప్రభుని వాళ్ళ జీవితంలో ప్రసవించిండు ఆయన ఆయన కన్నడు చూడండి ఆయన ఎంతో వేదంతో ప్రభులు వాళ్ళు నడిపిస్తే వాళ్ళు ఏం చేశారు దేవుని స్వరూపం నుంచి తొలగిపోయినారు వాళ్ళు చూడండి ఎంత భయంకరంగా ఆయన చెప్తున్నాడు ఆయన ప్రసవించిండు ప్రభు ప్రభుని వాళ్ళ జీతాల్లో కానీ దేవుని స్వరూపం వాళ్ళు పోగొట్టుకుండు నా పిల్లలారా క్రీస్త స్వరూపము మీ ఎందు ఏర్పరు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతుంది మీ విషయంలో నాకు మరలా ప్రసవ కలుగుతుంది నాకు ఎంత భయంకరంగా నాకు వేదన కలుగుతుంది అని పౌలు చెప్తున్నాడు చూడండి ఎంత భయంకరంగా ఆయన ఎంత భయంకరంగా ఆయన వేదన పడుతున్నాడు ఒక సంఘం గురించి సత్యంలో నుంచి తొలగిపోయిన సంఘము ఆయన ఎంత పోల్చుకున్నాడు చూడండి నాకు మళ్ళా ప్రస్తావ కలుగుతుంది మీరు నాకు మళ్ళా ప్రసవ వేదన మీ విషయమై నాకు ఏం అర్థం కావట్లేదు క్రీస్తు స్వరూపంలో మీందు మళ్ళా ఏర్పడాలంటే నాకు మళ్ళా ప్రసవేదన తప్పదు అని చూడండి దేవుని స్వరూపంలోకి మనుషులు రావాలంటే నువ్వు ప్రసవేదన పడాలా ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలా చూడండి ప్రతి క్షణము ప్రభుని అనేక జీవితాల్లో మనం ప్రసవించాలా శిష్యును ప్రసవించాలా ఆ శిశువుని తీసుకొని మళ్ళీ దేవునికి అప్పచెప్పాలా సూర్యం ధరించుకున్న స్త్రీ ఉంటుంది కదా ప్రకటన కన్న పైండోధ్యంలో మన ఆత్మీయ జీవితం కూడా చూడండి ఎంతో మంది ఆయన అంతగా ప్రసవిస్తే దేవుని స్వరూపంలో పోగొట్టుకొని ఈ లోకాధితమైన మూలపాఠంలో తిరిగి వాళ్ళు తిరిగి మళ్ళా ఏం చేస్తారు పాపంలో పడిపోయినారు పౌలు మేము ప్రకటించిన సువార్త గాక మరి ఎవరైనా ప్రకటించిన పరలోకం నుంచి దూత దిగొచ్చినా సరే వాడు శాపగ్రస్తులవును గాక అని చెప్పినారు పౌలు అంటే మీరు ఇంతగా మీరు ఇంత తొందరగా మీరు దిగజారిపోయినారు అంటాడు అక్కడ మొదటి అధ్యాయం ఆరో వచ్చనంలో అంత భయంకరంగా గలతీ సంఘం మోసపోయిందంటే అవిదేతలో పడిందంటే మీరు అర్థం చేసుకొని రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ రీతిగా అవిధేలో పడిపోయింది కానీ పౌలు చెప్తున్నాడు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది చూడండి ఆయన అంతగా ప్రభులు నడిపిస్తే తిరిగి వాళ్ళు ఏం చేశారు దేవుని స్వరూపం నుంచి తొలగిపోయినారు ఈరోజు క్రైస్తవ జీతము దేవుని స్వరూపం నుంచి మనం తొలగిపోతే వాళ్ళని మరలా తిరిగి మనం ప్రభుత్వంతో నడిపించాలంటే మళ్ళా ప్రసవేదన పడాలా చూడండి ఆయన ఎంత భయంకరంగా బాధపడుతున్నాడు ఆయన చూడండి ఈ రోజు క్రైస్తవ సంఘాల్లో మాస్టర్స్ గా అలాంటి ప్రసవేదన ఉందా చూడండి ఒకసారి మిమ్మల్ని కూర్చి ఎటు ఉన్నాను నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక విధంగా మీతో మాట్లాడుకోల్చున్నాను ఇంకొక విధంగా నేను మాట్లాడతా మీతోని మరొక విధంగా మాట్లాడతా అంటే పౌలు ఎంత భయంకరంగా ఆయన అది చూడంగానే ఆయనకి ఎంతో వేదన పట్టుకుంది ఆయన్ని ఎంతో ఆత్మీయంగా ఉన్న ఆ సంఘాన్ని అవిధేతలో పడిపోతే ఈ లోకాధితమైన మూలపాఠములతో తిరిగిన సంఘము అబద్ధ బోధన ఆశ్రయించి ఏదో ఒక చేదైన వేరు వాళ్ళ లేస్తే ఆయన మళ్ళా నాకు ప్రసవేదన కలుగుతుంది అన్నాడు చూడండి అలాంటి సేవకులు అరుదు కదా చూడండి వాళ్ళు దేవుని సత్యం నుంచి తొలగిపోతే వాళ్ళని ఏమి ఇచ్చిపెట్టేసిన్నా పావులు మీరు ఇంతే అని చెప్పి ఇచ్చిపెట్టేసిన్నా మరలా ప్రసవ వేదన నాకు తప్పదునా కానీ అని ఆయన తీర్మానించుకొని ప్రార్థిస్తున్నాడని చూడండి ఈ రోజు మనకి అలాంటి ప్రసవ వేదన అనేక జీవితాల్లో ఈ లోకం ఏమైపోతుంది ఈ లోకం ఎటుపోతుంది దేవుని మార్గం నుంచి తొలగిపోయి మూల పాఠంలో నాశనకరమైన హేయి వస్తువులు తెచ్చిపెట్టుకొని ఈ లోకాతీతమైన మూలపాడలతలు తిరిగి దేవుని యొక్క వివేకాన్ని పోగొట్టుకొని అవివేకుల్లాగా తయారైపోయినారు అలాంటి వాళ్ళకి దేవ వివేకం నింపాలంటే మళ్ళా మనకు ప్రసావేదం తప్పదు అన్న పౌల నుంచి మనం నేర్చుకోవాలా అంటే ఈ లోకంలో సంఘాల్లో ఈ లోకంలో ఎంతో సంఘాలు ఉన్నాయి ఎన్నో చర్చస్ ఉన్నాయి కానీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు నడిపిస్తుంటే ఈరోజు వాళ్ళు ఎంతగా బలపడి ప్రభులు సంపూర్ణంగా బలపడేవాళ్ళు ఏ సంఘంలో పోయినా ఆచారబద్ధంగా ఒళ్ళు పోయి వాక్యం వినిపోతూనే ఉంటారు కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని ఎదిగింది లేదు మెరుగుపడింది లేదు ఆ రీతిగా పాస్టర్స్ ఆ రీతిగా చేయలేకపోతున్నారు అందుకు వాళ్ళు అక్క అట్లే ఉండిపోతున్నారు వాళ్ళకి అలాంటి భారం లేదు కానీ దేవుడు మనకిస్తున్నాడు పౌళ్ళంటి భారం మనం ప్రసవేదన పడాలా దేవుని స్వరూపంలోంచి వాళ్ళు తొలగిపోయినారు కానీ ఆయన స్వరూపంలోకి వాళ్ళని తీసుకొని రావాలంటే నువ్వు ప్రసవేదన పడాలా నువ్వు మరలా వాళ్ళకి కనాలా అంటే ఆత్మీయ స్థితిలో మళ్ళా పసిపిల్లలాగా వాళ్ళ సాకి పెద్దవాళ్ళని చేయాలంటే అది ఎంత ఎంత వేదంతో కూడింది అలాంటి వేదన మనం పడాల అలాంటి బారం కూడా మనం కలిగి ఉండాలి కదా మన ప్రభువు చూడండి మన ప్రభువు ఏం చెప్తున్నా కదా ఆయన చూడండి కొరందలు నచ్చిన పత్రిక ఫస్ట్ కొరందలు నచ్చిన పత్రిక నాలుగో దేం పదిహేను వచ్చినంలో క్రీస్తు మీకు ఉపదేశకులు పది మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు చూడండి ఉపదేశకులు పదివేల మంది ఉన్నారు మాస్టర్స్ కుప్పలు కుప్పలు ఉన్నారు ఎక్కడ పడితే ఏ గల్లీలో పెట్టిన సంఘాలు ఉన్నాయి ఏ గల్లీలో పెట్టినా కానీ క్రైస్తవ సంఘాలు ఉన్నాయి చర్చెస్లు కానీ ఏం లాభం పదివేల మంది ఉపదేశకులు ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరంట తండ్రి స్థానం తీసుకునే వాళ్ళు అనేకులు లేరు అనేకులు తండ్రిలాగా లేరు పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లల్ని పోషిస్తారు పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తారు పిల్లల్ని వాళ్ళ కన్నరు ప్రసవేదన పడి కన్నరు వాళ్ళు అబట్టి ఆ పిల్లల్ని వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాలా అలాంటి అలాంటి విధానం ఎక్కడుంది ఈరోజు ఉపదేశకులు ఉన్నారు ఉపదేశిస్తున్నారు గంటలు గంటలు వాక్యాలు చెప్తున్నారు ప్రసంగాలన్నీ అన్నీ ఉన్నాయి కానీ తండ్రులు మటుకు అనేకులు లేరంట ఈరోజు చర్చస్లో గంభీరంగా వాక్యాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ వస్తే గుమ్ము కొడుతారు అన్ని అవుతూనే ఉంటాయి కానీ ఏ ఎప్పుడన్నా వాళ్ళు దేవుని నమ్ముకుని ఇంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళ ఆత్మీయ ఏంది వాళ్ళు ఏ రీతిగా అభివృద్ధి పొందినారా లేదా ఆత్మలు ఎదిగినరా లేదా ఇంతకాలం నుంచి నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నా వీళ్ళు ఇంకా ఎదిగినరా లేదా వీళ్ళ ఆత్మీయ ఏంది అనేది తక్కువ మంది రీతిగా చూడండి కానీ మనకు దేవుడు చెప్తుంది ఈరోజు నువ్వు ప్రసవేదన పడాల దేవుని స్వరూపము మరలా వాళ్ళెందు ఏర్పడాలంటే మనం ప్రసవేదన క్రైస్తవ సంఘాన్ని గొప్ప ఉజ్జీవం మనం తీసుకొని రావాల అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల వెళ్ళి సంఘాల్లో దేవుని వాక్యను ప్రకటించి వాళ్ళని కదిలించాలా దేవుని స్వరూపంలో వాళ్ళు తీసుకొని రావాలా వాళ్ళు ఆయన స్వరూపం నుంచి వాళ్ళు ఉపదేశించి వెళ్ళిపోతున్నారు కానీ గొప్ప జనం ఈ రోజు కూడా అట్లనే ఉండిపోయింది కాబట్టి మనము తండ్రిలాగా ఉండి వాళ్ళ పిల్లల్లాగా తీసుకొని దేవుని సంతకు మనం నడిపించాలా ఆయన స్వరూపంలోకి మనం నడిపించాలా ఆయన సత్యమైన వాక్యంలోకి ఆయన ఆయన సత్యంలోకి మనల్ని వాళ్ళని స్థిరపరచాలా అబద్ధ బోధ నుంచి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకొని రావాలా ఇక్కడ పౌలు చెప్తున్నాడు చూడండి క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరంట చూడండి అదే అదే నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన క్రీస్తు వేసినందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని చూడండి ఎట్లా కనంట ఆయన సువార్త ద్వారా సువార్త ద్వారా అందుకు ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తామో ఎక్కడైతే మన దేవుని వాక్యం ప్రకటిస్తామో వాళ్ళకు అనడం మనం సత్య వాక్యం వల్ల మిమ్మల్ని కన్ననడు మన ప్రభు తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా దేవుడు మనల్ని కొనుక్కున్నాడంట సత్య వాక్యం వల్ల ఆయన మిమ్మల్ని కలినడనడు సత్యంలో మనల్ని కనడైన మనం కూడా అంతే సత్యం ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో దేవుని వాక్యం ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో వాళ్ళ మనకు కన్నట్టు దేవుని వాక్యం వల్ల హృదయంలో పోతే నువ్వు ప్రసవించినట్టు అనేక జీతాల్లో ఏసు ప్రభు ప్రసవించినట్టు మన జీతాలను చూడండి సువార్త ద్వారానే నేను మిమ్మల్ని కంటిన్యూ కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారా ఉన్న వాళ్ళు నన్ను మిమ్మల్ని బట్టి మాల్కొని ఉన్నాను చూడండి పౌలు ఏ రీతిగా ప్రభుని వెంబడించిండో పౌలు ఏ రీతిగా ప్రభుని పోలి నడుచుకున్నాడో మీరు కూడా అట్లా పోలి నడుచుకోవాలా అని బ్రతులాడుకుంటున్నంట ఆయన యువకులు బతుమలాడతారు ఎవరన్నా ప్రేమ ఉంటే బతుమలాడతారు కానీ ఈరోజు బ్రతుకులాడే గుణగణం లేదు వాళ్ళ మార్గంలో తొలిపోతే రాకపోతే రాకపోయారులే అని ఉండే వాళ్ళే కానీ వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు ఏ స్థితిలో రాలేదు వాళ్ళ స్థితిగతు లేని అని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని దాని పరిష్కారం చూపించి లేక ప్రార్థన చేసి ఏ రీతిగా వాళ్ళని ఆ పరిస్థితి నుంచి అధిగమించాలనేది వాళ్ళకి తరబీదిచ్చి అలాంటి విధానాలు ఎక్కడున్నాయి ఈ రోజు సంఘాలను కాబట్టి మనం మనకు దేవుడు చూపించిండు మనం వారి వల్లే ఉండకుండా దేవుని స్వరూపం ఏర్పడే వరకు మనం ప్రసవేదన పడాలా ప్రసవేదన పడాలి మనం మన సేవా జీవితము ప్రసవేదన పడాల ఒక రోజు పడితే సరిపోతదా చూడండి రెండు వాక్యాలు చేసి నేను ముగించేస్తాను చూడండి విషయ గ్రంథం యాభై మూడు అధ్యయం మన ప్రభు చూస్తాడు ఆయన మరణం గురించి అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నందును సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను అలెలు మన ప్రభు మరణం ద్వారా ఆయన విజ్ఞాపన ద్వారా మనల్ందరినీ నిర్దోషులుగా చేసిండు మన ప్రభు ఆయన అసలైన సేవకుడు అంటే మన ప్రభుే ఆయన నుంచి మనం నేర్చుకోవాల అందుకు పౌలు పౌలు ఇవన్నీ చూసిండు కాబట్టే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు అంటే ఆయన అంతగా ప్రభును ఆయన్ని ఫాలో చేసిండు అంతగా ప్రభులు ఆయన సంపూర్ణగా కాబట్టి అంత గోల్డ్ ఆ మాట చెప్పగలిగిండు మనం చెప్పగలం ఆ మాట మీరు నన్ను పోయి నడుచుకోండి నేను దేవుని పోయి నడుచుకున్నాను మీరు నన్ను పోయి నడుచుకోవడం అంటే ఆ రీతికి మనం ఉన్నామా ఈరోజు మనం పరిశీలించుకోవాలి కదా చూడండి కాబట్టి మనం ఆ రీతిగా మన జీవితాలను మనం మార్చుకోవాలా ప్రసవ వేదన పడాలా అనేక జీవితాల్లో ఏ స్థలవును ప్రసవించాలా మనం అలాంటి వేదన ఎందుకు మనుషులు అజ్ఞానంలో పడిపోయిన అవేకంలో పడిపోయినారు దేవుని సత్తు నుంచి తొలగిపోయినారు అలాంటి వాళ్ళకి నువ్వు ఏ రీతిగా ప్రకటిస్తే వాళ్ళు ప్రభు చెంతకు రావాలని ఏ రీతిగా ప్రకటిస్తూ మరలా వాళ్ళు క్రీస్తు స్వరూపంలోకి రాగలరు అది ఎంతో ప్రయాసంతో కూడింది కదా ఒక శిష్యుని జన్మించాలంటే ఒక గర్భిణీ స్త్రీ తొమ్మిది నెలల మోసి కంటది పిల్లల్ని గర్భంలో పుట్టిని మొదలుకొని ఆ శిశువు విషయం ఎంతో జాగ్రత్తగా మంచి ఆరోగ్యం తీసుకుంటది ప్రతి దాంట్లో ఉంటది బరువులు మొయ్యకుండా ఎంతో వేదంతో ఆ శిశువు కోసం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి తొమ్మిది నెలల తర్వాత ఎంతో వేదన పడతా కదా ఆమె ఎంత నొప్పులు పడుతుంది భయంకరమైన నొప్పులు వేదన పడతా ఉంటుంది కానీ ఆ వేదన ఎప్పుడు పోతుంది తెలుసా ఒక్కసారి ఆ శిశువు భూమి మీద పడ్డప్పుడు ఆ శిశువుని చూడంగానే ఆమెకున్న అంత ముందు పడ్డ బాధ వేదన ఒక్కసారిగా మాయమైపోతుంది ఆ శిశువుని చూసి ఎంతగా నా ఆ తల్లి సంతోషిస్తూ ఉంటుంది కదా మన సేవ జీవితం అట్లనే ఉండాల అనేక జీవితాల్లో యశు ప్రభువు ప్రసవిస్తే అనేకులు ప్రభు చెంతకు వస్తే మనం ఎంత శ్రమ అనిపించినా కానీ ఎంత వేదన పడ్డ కానీ ప్రసవేదన పడ్డ కానీ అనేకులు ప్రభు చెంతకు వస్తే మనకి అంతగా సంతోషం ఉంటుంది ఆ వేదన ఆ శ్రమ కూడా మనకి ఏం కనిపించదు ఎందుకంటే శిశువు జన్మించింది అనేకులు ఏసు ప్రభును ఆయన సొంత రక్షకుడిగా స్వీకరి ప్రభులో వచ్చింది వాళ్ళంతా కాబట్టి నువ్వు ఎంత ప్రయాసపడ్డ ఎంత కష్టపడ్డా నువ్వు ఎన్ని శ్రమలు అనిపించినా కానీ అనేకులు రక్షణలకు వస్తే ఎంత సంతోషం ఉంటుంది మనకి ఎంత ఆనందం ఉంటుంది మనకి అదే కదా ప్రసవ అంటే కాబట్టి అలాంటి ప్రసవ మనం పడాలా అని మనం ప్రభు చెప్తుంది అక్కడ చూడండి ఆయనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు మనం నిర్దోషులుగా చేయాలా కాబట్టి మనకు అనుభవ జ్ఞానం మనం ప్రభు తప్ప ఎవరు ఇవ్వలేదు ప్రభా నీకు అనుభవ జ్ఞానం నాకు ఈ ప్రావ్వా నేను ఏ రీతిగా ప్రవ్వా ఇవన్నీ అనుభవపూర్వకంగా మనుషులు ప్రకటించి నీ చెంతకు నడిపించాలా అలాంటి అనుభవ జ్ఞానం నాకు ఈ ప్రావ అని మనం ప్రార్థన మనకు అవసరం చూడండి కాబట్టి మనం ప్రతి దశలో మనం ఏం చేయాలా ఈ చివరి కాలములో మనము సంఘాల గురించి విశ్వాసాల గురించి సేవకుల గురించి మనం ఎంతగానో వేదంతోని మనం ప్రార్థించాలా చూడండి కొలసలు రాసిన పత్రిక నాలుగవ పన్నెండవ వచనంలో మీలో ఒకడును క్రీస్తు ఏస్తు దాసుడైన ఎఫఫ్రా మీకు వందనములు చెప్పుతున్నాడు చూడండి ఎఫఫ్రా అనే ఒక దేవుని సేవకుడు మనకు వందనాలు చెప్తున్నాను మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తంను గుర్చి సంపూర్ణత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అలే లూయ మనం అట్ట పోరాడగలమా ఏమంటుండక్కడ సంఘం గురించి ఎఫ్రా దేవుని సేవకుడు పౌలు సాక్షిమిస్తున్నక్కడ మీరు సంపూర్ణంగా కావాలని చూడండి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా కావాలి కదా ప్రతి ఒక్కరు సంపూర్ణంగా తయారు కావాలి తయారు కావాలంటే ఏం చేయాలంటే ప్రతి విషయంలో దేవుని చిత్తంలో గుచ్చిన గుచ్చి ప్రతి విషయంలో ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలో మనం దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంట దేవుని చిత్తాన్ని ప్రతి దాంట్లో మన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంట దేవుని చిత్తంలో గుచ్చి సంపూర్ణాత్మ సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై ఉండాల ఆయన ఆత్మలో మనం సంపూర్ణంగా నిశ్చయిత కలిగి మనం ఉండి నిలకడగా ఉండాలంట కాబట్టి నిలకడమైన జీవితం మనకి ఎంతో అవసరం కదా ఒక దశలో మనం నిలకడగా ఉండం కానీ ఈయన ఏమని ప్రార్థన చేస్తాం చూడండి ప్రార్థన ఎట్లుంది ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆత్మని కలిగి నిశ్చయిత కలిగి నిలకడగా ఉండాలని ఇతరు ఇతడు ఎల్లప్పుడునూ మీ కొరకు తన ప్రార్థనలు పోరాడుచున్నాడు మనం పోరాడాలా అనేకుల గురించి ప్రార్థనలు మనం పోరాడాలా మనం చేస్తలేం ఈ పని విజ్ఞాపన ప్రార్థన ఎడతక ప్రార్థన మనం అనేకులు సంపూర్ణ నిశ్చేత్వం కలిగి ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలని సంపూర్ణ ఆత్మ పొందుకొని ఆయన గ్ర ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి ఆయనలో పరిపక్వం చెందాల పరిపూర్ణం చెందాలని ఇతడు ఎల్లప్పుడూ తన ప్రార్థనలో పోరాడుతుందంట చూడండి అలాంటి పోరాటం మనం చేయాలా ఈ చివరి కాలంలో ప్రార్థన మనకి ఎంతో అవసరం ప్రభు మనకు అదే జ్ఞాపకం చేస్తుండో మీరు ఎక్కువ ప్రార్థనలో ఉండాలా మీరు వాక్యంలో బలపడాలా ఎందుకంటే ఆ దినము ఉరి వచ్చినట్టు మీ మేరకు రాకున్నట్టు మెలుకోగలిగి ప్రార్థించమన్నాడు మనుషుకు మన ఎదుట శక్తి మంతులు ప్రార్థించమన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలా ఈ ఎఫ్రా మనము అనేకులు ఆ దేవుని స్వరూపంలోకి రావాలా సత్యంలో తెలుసుకోవాలా అబద్ధం బయటికి రావాలని సంపూర్ణ సత్యాన్ని గ్రహించి ప్రభులో జీవించాలని మనం కూడా ఆ రీతిగా ఎల్లప్పుడూ మనం మన ప్రార్థనలో మనం పోరాడాలా అనేకుల్ని మనం దేవుని చెంతకు నడిపించాలా మనం ప్రసవేదన పడాల ఒకనాటి ప్రసవేదన పడితే ఒకనాటి జనం కనాలంటే ఒకనాటి ప్రసవేదన జరిపోతుందా యశ గ్రంథంలో వాక్యం అని ఒకనాటి ప్రసవేదన చూడండి చూడండి చాలా వాక్యాలు నేను రాస్తున్నాను కానీ రెండు వాక్యాలు నేను చెప్తాను చూడండి అట్టి యశా గ్రంథము అరవై ఆరోగ్యం ఎనిమిది వచ్చినప్పుడు అట్టి వార్త ఎవరు విని ఉండరి నువ్వు అట్టి వార్త ఎవరు విని ఎట్టి వార్త ఎఫ్రా అనే దేవుని భక్తుడు అందరూ సంపూర్ణమైన నిశ్చేత కలిగి దేవుని ఆత్మలో నిల నిలకడగా ఉండి ఆయన చిత్తాన్ని గ్రహించే ఉండాలని సంపూర్ణ ఆత్మ కలిగిన వాడి ఆయన ప్రార్థనలు పోరాడుతున్నంట ప్రతి ఒక్కరు రావాలని దేవుని స్వరూపంలోకి రావాలని చూడండి అట్టి వార్త ఎవరు వినియుండి అట్టి సంగతులు ఎవరు చూచిరి మనం చూడాలా ప్రతిదీ మనం చూడాలా చూడండి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా క్వశ్చన్ మార్కు ఉంది అక్కడ ఒకనాటి జనాన్ని ప్రసవించాలంటే ఒకనాటి ప్రసవేదన సరిపోతుందా ఒక రోజు ప్రసవేదన పడితే సరిపోతుందా మనం ఒక నాలుగు రోజులు పడితే సరిపోతుందా కాదు కదా ఎల్లప్పుడూ అని తిరిగి వచ్చేంతవరకు మనం ప్రసవేదన పడాలా ఆ వేదన ప్రభు ఖచ్చితంగా మనకి ఇస్తారు మనం అడగాల ప్రభ నాకు ప్రసవేదన కలిగే ప్రభావ అనేక జీవితాల్లో మిమ్మల్ని ప్రసవించాలా ప్రభావ అలాంటి భారాన్ని నాకు ఈ ప్రాభ అనే ప్రార్థన మనకు అవసరం చూడండి ఒక్క నిమిషంలో ఒక జన్మ జనము జన్మించిన ఒక్క నిమిషములో ఒక జనం ఒక జనాంగం వస్తుందా శ్రీనకు ప్రసవేదన కలుగగానే ఆమె బిడ్డలను కలిను కాబట్టి మనం ప్రసవేదన పడాలా ఒకనాడు బడితే కాదు ఒక క్షణం బడితే కాదు పత్తి దశలో అన్ని వేళలో పత్తి క్షణం మనం వేదంతో ప్రార్థన చేసినప్పుడే కదా మనం ప్రసవేదన పడ్డట్టు అనేకుల గురించి భారంతో కలిగి ప్రార్థన చేస్తుంటే కదా ఆ రీతిగా నేను చేయలేకపోతున్నాం ఎందుకంటే నేను చేయలేకపోతున్నా ఎందుకంటే మనం ఒప్పుకోవాలి కదా అంతగా పో ప్రార్థనలో పోరాడలేకపోతున్నాం కానీ మనం పోరాడాలని వాక్యం చెప్తుంది ఎందుకంటే మనం ఒప్పుకోవాలా ఆయన మాట్లాడినప్పుడు ఆయన పిలుపుకు మనం స్పందించాలా లేకుంటే మనం వేషధారకుండా కాబట్టి ఆయన హెచ్చరిస్తున్నాడు మనం ఆ రీతిగా నిలకడగా మనం పోరాడాలా ప్రార్థనలోని అనేకులు దేవునికి సత్యంలోకి రావాలా దేవుని స్వరూపంలోకి వాళ్ళు ప్రకటించాలా అని మనం ఏం చేయాలంటే ఆ రీతిగా మనం పోరాడాలా చూడండి తర్వాత ఏం చెప్తుంది ఇరవై ఒకటో వచ్చినప్పుడు యషయ గ్రంథం పదహారో అధ్యాయము యహోన్సు వార్త యహోన్సు వార్త పదహారో అధ్యాయం దానికి ముందు యశయ గ్రంథము అరవై ఆరో అధ్యయము తొమ్మిదో వచ్చినప్పుడు నేను ప్రసవేదన కలుగ చేసిన కలుగ చేసి కనిపింపక మానేదనా చూడండి ఆయన ప్రసవేదన కలుగు చేసి ఆయన కనిపించకుండా ఉంటాడా చూడండి కనిపింపక మానేదనా ప్రసవేదన మన కలుగు చేసి ఆయన ఆయన కనకుండా చేస్తాడా అని ఎహోవా అడుగుచున్నాడు పుట్టించేవాడేనైనా నేను గర్భమును మూసేదనా నీ దేవుడు అడుగుచున్నాడు గర్భము మూసేస్తాడు ఆయన పుట్టించేవాడు కదా ప్రతి ఆయన పుట్టించేవాడు ఆయన అనేక జీవితాలలో ప్రసవించేవాడు కానీ ఆయన గర్భాన్ని మూసేస్తాడాక్టర్లు చెప్తారు ఏమ గర్భ గర్భసంచి బాగలేదమ్మా అని చెప్తా ఉంటారు ఆవిడ అబద్ధం చెప్తున్నాడు కానీ మన ప్రభు చెప్తుంది ఇక్కడ వాక్యం మన ఆయన నమ్మాలి ఆయన వాక్యాన్ని నమ్మాలా చూడండి ఆయన నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక అని ఎహోవ అడుగుతున్నాడు మన మనం అడగాల ప్రభాను నాకు ప్రసవ వేదన నువ్వు కనిపించుకుని ఉంటావా ప్రావా ఖచ్చితంగా నేను కనిపిస్తా ప్రభావా నేను ప్రసవేదన పడతా ప్రవా నేను శిష్యుని జన్మిస్తా ప్రవా ఆ విశ్వాసం మీకు రావాలా ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ఫిజికల్ గా నన్ను అర్థం చేసుకోవాలా రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలా చాలా మందికి సంతానం లేదు గర్వ గర్వఫలం ఉండదు చాలా మందికి కానీ ఈ వాక్యం ప్రార్థన చేయండి మీరు ఈ వాక్యం మీరు ప్రార్థన చేయండి విశ్వాసంతో ప్రార్థన చేయండి మీ జీవితంలో నెరవేరుతాను ఈ వాక్యం ప్రభు చెప్తున్నా మాట్లాడుతున్నాను నేను ప్రసవేదన కలగజేసి కనిపింపక మానేదన్నా అని యహో అడుగుచున్నాడు పుట్టించేవాడైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు నీ దేవుడు నిన్ను నమ్ము నువ్వు నమ్మున్న దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నేను గర్భాన్ని నేను మూసేస్తానా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు చూడండి ఆయన వాక్యము ఏ రీతిగా చెప్తుందో మనం దాన్ని స్వీకరించగలుగుతున్నామా నువ్వు స్వీకరిస్తే కదా నీలో అది కార్యం జరిగేది నీలో అనుమానాలు రావడానికి వీలేదు కదా ఆయన గర్భాన్ని మూసేవాడు కాదు పిల్లల్ని కనిపించేవాడు ఆయన పిల్లల కణాల అనేది దేవుని ప్రణాళిక కానీ ఎందుకు రావట్లేదంటే నీలో ఏదో బలహీత ఉండాల ఆయన మీద నువ్వు అనుమాన పడుతుండాలా కాబట్టి మన అనుమానాల నుంచి మనం బయటికి రావాలా ఆయన నమ్మదగిన వాడు ఆయన వాక్యం ఎంతో గొప్పది కాబట్టి ఆ విశ్వాసంలోకి మనం రావాలా చివరి వాక్యం చేస్తే ముగించేస్తాను యహోన్స్ వార్త పదహారో అధ్యయం ఇరవై ఒకటో వచ్చినంలో స్త్రీ ప్రసవించ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె ప్రసవేదన పడును చూడండి మన ప్రభు చెప్పిండు ఆ దినం ఎట్లుడుదంటే గర్భిణీ స్త్రీలు పాలిచ్చి గర్భిణీ స్త్రీలు శ్రమనడు గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎట్లా ఆ దినం అట్లా వస్తుంది అకస్మాత్తుగా అని చెప్తున్నక్కడ కాబట్టి మన సూచనలు మనం అర్థం చేసుకోవాలి చూడండి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చని ఆమె వేదన పడును అయితే శిష్యువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను అని సంతోషం చేత ఆమె వేదన మరిచిపో మరి జ్ఞాపకం చేసుకున్నదు చూడండి ఆమె ఎప్పుడైతే ఆ శిష్యుని జన్మిస్తుందో ఆమె పడ్డ వేదన జ్ఞాపకం చేసుకోదంటాం ఎందుకు ఈ లోకంలో ఒక శిష్యుని తీసుకొచ్చిన దేవుని కొరకు ఈ లోకంలో ఒక శిష్యుని నేను జన్మించిన ప్రభు కొరకు నువ్వు ఒక స్త్రీలాగా ఉన్నావు కదా స్త్రీ అంటే సంఘానికి సాదృషం మనం కూడా సంఘానికి సాధుమే కాబట్టి మనం ఆ ప్రసవించాలా అనేక జీవితాల్లో ఏ ప్రభులు మనం ప్రసవించాలా అలాంటి ప్రసవ ఏదైనా మనం ప్రభు ఇవ్వాలని మనం ప్రార్థన చేశాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తాండ్రి నీకే స్థుతుని స్తోత్రం అయినా అబ్రహాం ఇసాకి యాకోబ్ల దేవ ఈ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకున్నైనా నైనా ఈ మధ్యకాల సమయంలో నైనా మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడిన ప్రభు నైనా దళతీ సంఘం మోసపోయింది ప్రభు లోక ఈ లోక మూల తోటి తిరిగి ప్రవ్వ వాళ్ళ అవిదేత వివేకాన్ని పోగొట్టుకున్నారు ప్రవ్వ అవిధేతలో పడిపోయింది ప్రవ ఈ రోజు సంఘాలు ఆ రీతిగానే ఉన్నాయి ప్రవ్వ నాశనకరమైన హే వస్తు తెచ్చుకున్నాయి అనేకులు ప్రవ మూల పాఠంతో తిరిగి మనలా ప్రవ్వ ఆయన వాళ్ళు తిరిగి పాపంలో పడిపోతున్నారు ఆయన పౌరులు తండ్రి ఎంతగానో వేదన పడి క్రీస్తు స్వరూపం మీ ఎందు ఏర్పడే నాకు మనలా ప్రస్తావేదన కలుగుతుందని అని ఎంతో వేదంతో చెప్తున్నాడు ప్రవ కాబట్టి నేను ఈ రోజు సంఘాల అరీతిగా ఉండే ప్రభావ పౌరు లాగా ప్రభావ మేము అనేక సంఘాల ప్రభావ దేవు మీ యొక్క స్వరూపంలోకి మేము తీసుకొని రావాల ప్రభావ ఈ లోకమైన విధానాల నుంచి ప్రభ ఈ లోకాతీతమైన ఆచారాల నుంచి వాళ్ళని మీ సత్యమైన మార్గంలోకి నడిపించాల మీ స్వరూపంలో వాళ్ళని తయారు చేయాల ప్రభావ ఎఫ్ రా అనేవాడు ప్రభా నైనా ప్రవర్తన ప్రార్థనలో ప్రభా ప్రతి ఒక్కరూ సంపూర్ణ పొందుకొని దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి ఆయన పరిపంలో రావాలని ఎల్లప్పుడూ ప్రభా తన ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు ప్రభావ క్రైస్తవ సంఘం గురించి మేము కూడా ఆ రీతిగానే పోరాడాలా ప్రభావ మా ప్రార్థనలో అనేకల గురించి మేము విజ్ఞాపన ప్రార్థన ఎడతగ్గకో ప్రార్థన మేము చేయాలా ప్రభావ ఇసుక మేము ప్రార్థన చేయాలా అనేక జీవితాలలో మిమ్మల్ని ప్రస్తవించాలా ప్రాభ అలాంటి ప్రసవ వేదన మాకు కలిగజేయ ప్రభ ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు ప్రభావ నేను మా జీవిత మేము ప్రస్తవించాలా అనేక జీవితాలలో ప్రభావ వెలుగును తీసుకొని రావాలా ప్రభావ అతన్ని వేసయ్య గొప్ప జనసారి మీ సత్యంలోకి మీరు నడిపించాలా ప్రాభ అనిలకు మీ సు వార్త ప్రకటించాలా ప్రభావ మీ పేరే తెలియని ప్రజలు ఉన్నారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభావ అందరికీ ప్రభావ మీ వాక్యను ప్రకటించాలా అంటే ప్రసవ మాకు కలిగి చేయమని ప్రార్థిష్టం మేము ఇంతవరకు ఆ ప్రసవ వేదం మేము మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నైనా ఇక్కడి నుంచి మాకు ప్రసవ వేదన మాకు కలిగజేయ ప్రభావ అనేక జీవితాలలో ప్రభావ మేము మేము ప్రసవించాలా ప్రభావ మిమ్మల్ని అయినా అనేకులను మీ చెంత నడిపించాలా ప్రకటన గంధం పరిణాద్యంలో ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ ప్రభా నొప్పులతోని వేదంతోని ప్రభావ ప్రసవించింది ప్రభా గొప్ప జనసం అని ప్రవ ఆ స్త్రీలాగా మేము ఉండాలా మీ చెంతకు మేము అనేకులు నేను నడిపించాలా ప్రభావ అలాంటి సేవలు మమ్మల్ని నడిపించండి మీ నూతనమైన పశుధాత్మ అభిషేకం మమ్మల్ని నడిపించండి అయినా ఏ రీతిగా ప్రభావ మనుషులకు మేము ప్రకటించాల వాక్యం మాకు జ్ఞాన వివేచనలు తెచ్చండి ఆ విధానాలు మాకు నేర్పించమని ప్రార్థిష్టం మీరే మాకు సాయకులు నడిపించమని ప్రార్థిష్టం ఓ దేవాతి దేవా వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపరచండి వ్యాక్సిన్ నుంచి రియాక్సన్ నుంచి ప్రతి మీరు కాపాడండి మీ నుంచి కాపాడి మీ కృపలో భద్రపరచుకున్నైనా మీరు అక్కడ తొలిగింది ప్రభ మీ సిద్ధపడాలి అనేకులు మీ సమస్త జీవన శిష్యులు చేయాలి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మీ వాక్యను ప్రకటించాలా ప్రసవ ఏదైనా మా ప్రాదిష్టమైన అనేక జీవితాలను ప్రభ మీకు సమర్పించుకోలేగిన ప్రతి ఒక్క బిడ మీతో నా ప్రభావ తన గొప్ప జనసిన సర్పం తెల్ల బోధలో బడి పడి తీసుకొని రావాలా మీకు సరుపంలో వాళ్ళు మేము మార్చాలా ప్రావా నడిపించాలా ప్రభా అలాంటి జ్ఞానం అలా అలాంటి అనుభవ జ్ఞానం మాకు అనుగ్రహించి అనేకులు మేము నిర్దోషులుగా చేయాలా మీరు మీ లోకంలోకి వచ్చి మీకు అనుభవ జ్ఞానం ద్వారా అనేకులుగా నిర్దోషులుగా చేసినారు ప్రావా కాబట్టి అలాంటి అనుభవ జ్ఞానం మాకు ఏమని ప్రాధిష్టం మీ మనసు తలంపు మాకు దయచేయండి మీ వల్ల మేము పరిచర్య చేయాలా ప్రాభ మీ వల్ల మేము వాక్యం ప్రకటించాలా ప్రాభ మీ వాక్యంలో ఎంతో పవర్ ఉంది మీ వాక్యం ఎంతో అధికారంతో కూడింది ప్రభా సమర్థమైన వాక్ ప్రవ అది మాకు అనుగ్రంచి ఆ రీతి మమ్మల్ని నడిపించి ప్రతి చోటు మీ కొరకు శాసన పెట్టుకొని ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ ఇస్తారు అందరు మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప శాసన పెట్టుకొని అయినా చంద్రశేఖరరాయన ముట్టణ ప్రభ అన్నకు మంచి వారిని తెచ్చాను అన్న అనేక విషయాలు మాకు బయలుపరచడం నీకు వందాలు ఇస్తాయా నా దేవ నా ప్రభావ ప్రకటన గంధంలో ఎన్నో విషయాలు మాకు బయలుపరచడం నీకు వందాలు ప్రభావ అన్న చుట్టూ అగ్నికంచి మీ దూతులు పెట్టండి ప్రవా ప్రెజర్స్ నుంచి వైరస్ నుంచి ప్ర వ్యాక్సిన్ నుంచి కాపాడండి మీ కృపలో అక్కడ ప్రభావ ప్రెజర్స్ ఎక్కువైపోతున్నాయి ప్రభ అక్కడ వ్యాక్సిన్ గురించి నేను దుష్టాత్మనీయంలో గద్దించండి ప్రభావ నా ప్రభావ విజయం తెచ్చి ఏమైనా ప్రార్థిష్టమైన ఆటంకాలు కొట్టి ఏమన్నా మీరే మార్గం చూపించి దాని నుంచి విడుదల కల్పించమని ప్రార్థిష్టమైన అన్న కుటుంబం చుట్టూ పిల్లలు భవిష్యత్తు మీ దీవించండి మీ పర్లోకొప్ప జ్ఞానం చేతి నింపి మీ కొరకు గొప్ప శాసన పెట్టుకోండి మీరు ఆకడ తొలగింది ప్రభావ నేను ఇస్తే ఉన్నత సదులో లేపిన లేపడమే ప్రాధిష్టమైన వాళ్ళ దీవించండి సిస్త మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లోకొప్ప జ్ఞానం చేతి నింపి మీ కొరకు గొప్ప శాసన పెట్టుకోండి అన్న బంధువులు అన్నదమ్ములు అందరూ అక్క చెల్లి అందరూ ప్రవేశ సత్యంలోకి రావాలా మీరు నడిపించండి కేబీపీన బ్రదర్స్ కుటుంబాలు పిల్లలు పెద్దల నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబీకులు అందరూ ప్రవేశ రావాలి మీ ముద్దలోకి రావాలా నైనా మమ్మల్ని అందరినీ ప్రభావ పరిశుద్ధుల గుంపులో మేము ముద్రించుకోవడానికి వందలు ప్రభ సంపూర్ణ నమ్ముతున్నాం ప్రభావ నైనా గొప్ప దేవనా తండ్రి అనేకులు ఆ ముద్రలోకి మేము తీసుకొని రావాలా అలాంటి సేవా జీతాలకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తామైనా మీరు ఆఖరి తోలుగుంది మీరు సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలా ఎక్కువ ప్రార్థనలో ఉండాలా వాక్యంలో బలపడాలా ఓ ప్రభ నతను మెల్లప్పుడు మీ ప్రార్థన మీ పోరాడాల ప్రభావ అని ప్రార్థన జీవితం వచ్చేసి ఆ ప్రస్తవ వేదన మాకు కలిగించి ఈ నామాన్ని మేము తెచ్చుకొని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాశ్వలు పెట్టుకొని మీరు రాకపోవడం మమ్మల్ని సిద్ధపరచుకోమని త్వరలో రాన ఏస క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్తులు స్తోత్రముల ప్రభ ఇదంతాన్ని కృప చేత మమ్మల్ని రక్షించి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభ మీక యొక్క స్వరం వినే భాగ్యము ధన్యత ఇచ్చినందుకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే యుగ కలుగును గాక హెలియ తండ్రి ప్రభ నాయన అవును ప్రభ అనేకులని రక్షణలోకి నడిపించాలా ప్రభ అనేకులని ప్రభా యొక్క పరలోక రాజ్యంలోకి మేము నడిపించాలా ప్రభ అలాంటి జ్ఞానము బుద్ధి వివేచన మాకు దయచే ప్రభ నీ పరిశుద్ధ నడిపింపుతో మేము వెళ్ళాలా ప్రభ మా ఆలోచనలు మా తలంపులు మా జ్ఞానం కొట్టివేయండి ప్రభ అనేకులను ప్రభా నాయనా తండ్రి వాళ్ళ జీవితాల్లో నీ యొక్క వెలుగు నింపాలా ప్రభ ఆయన ఎంతో మంది బలహీనతలతో ఉన్నారు సమస్యలతో ఉన్నారు ప్రభా నాయన ఎంతో మంది ప్రభా నాయన తండ్రి తొలగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభ వాళ్ళందరినీ ప్రభా సిద్ధపరచాలా ప్రభ కాబట్టి వాళ్ళకి ఏ రీతిగా ప్రభా వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించాలా వాళ్ళలో ఉన్న ప్రతి శక్తులతో మాకు యుద్ధం అన్నావు తండ్రి కాబట్టి ప్రతిదీ మీరే జ్ఞానం దయచేయండి ప్రభ మేము సిద్ధపడుండి అనేకులను సిద్ధపరచాలా ప్రభా నా తండ్రి వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినావు ప్రభ అవిన్న వాక్యం మా హృదయంలో నాటబడే అది ఫలించాలా ప్రభ ఒకవేళ మా పట్ల అది ఏమైనా మీకు ఆయస్కరంగా ఉంటే నాయన మీరే సరిచేయండి ప్రభ మా ఆలోచనలను మా తలంపులను మా నడవడికను ప్రతిదీ మీరు సరిచేసి ప్రభ మిమ్మల్ని పోలి నడుచుకోమన్నావు ప్రభ ఆ రీతిగా మేము నడుచుకోవాలా ప్రభా నాయన అనేకులకి నీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభా తండ్రి ఎవరికైతే ఉద్యోగాలు లేక ప్రభ ఎంతగానో ప్రయాస పడుతున్నారో ప్రభా నాయన వాళ్ళందరికీ మీరు ఉద్యోగాలు దయచేయండి ప్రభా మ్యారేజెస్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజెస్ దయచేయండి గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం దయచేయండి ప్రభానాయన ప్రమోషన్ లేని వాళ్ళకి ప్రమోషన్లు దయచేయండి అప్పులతో ఉన్న వాళ్ళకి అప్పుల నుంచి విడిపించండి రోగాలతోటి సమస్యలతోటి బాధలతో ఇరుకు ఇబ్బందులతో ఉన్న కుటుంబాలందరినీ ప్రభా ఆ బంధకాల నుంచి విడిపించండి ప్రభానాయన ప్రభ ఎంతో మంది ప్రభాన ఆయన బలహీనం అయిపోయిన మీరు బలపరచండి ప్రభానాయన నీ వాక్యమే బలపరుస్తుంది ఓదారుస్తుంది ప్రభ కాబట్టి నాయన తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నేను నీకు వందనాలు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అమేన్ రాకపో వయసే మీకు వందనాలు ప్రభా ఏసుక్రీస్తు నామం బట్టి రజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని మహర్దాలు కట్టి ఫలింపు దయచేయండి మూలపాటల తట్టు మేము తిరగడానికి వీలేదు ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపు చేత దేవ మేము సర్వసత్యంలోకి నడవాలా పశువు ఆత్మ తరించుకొని మీ నామం ని మహిమపరుస్తూ మీ నామం ని గణపరుస్తూ వేసు ప్రభా మీ నామం ని స్మరిస్తూ మేము మా జీవితాన్ని ముందుకు నడిపించాలా ప్రభా సహాయపడండి రూపించండి ప్రభా మీ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నాటుకొని దేవ అది ఫలించాలా అభివృద్ధి చెందాలా ప్రభ సహాయపడనించండి దేవ మహిమోన్నత దేవ కృప మేడం మీరు అక్కడ తిత్వంలో ప్రభా అ మీ కృప చెప్పు మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం తల్లి బ్రదర్ నాకు జాబ్ వచ్చింది బ్రదర్ నేను మండే నుంచి జాయిన్ అవుతున్నాను మీరు ఇంటికి ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో వచ్చింది బ్రదర్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గల మాపర్లోకి ఒక తండ్రి ఏసయా నాయన రక్షక మేమందరం కూడుకొని ట్రే చేసుకోవడానికి అనుగ్రహించం నా మంచి తరుణాన్ని వందనములు స్తోత్రములు ఏసాయ ఏసనా రక్షక ఆ దేవ ఈ రోజు మేమైతే ప్రభ ఎందుకు మేము ప్రభ మీ వాక్యాన్ని ప్రభ మీ అమ్మి ఒక ప్రసవ వేదన పొందలేకపోచున్నాము ప్రభ అంతటి మనస్సును ప్రభ మాకు మంచి మా లైఫ్ లో కూడా మార్పును మీరే అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నామే సార్ ఎందరెందరైతే ప్రభా కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారు వాళ్ళందరినీ కాపాడండి సార్ ఈ గ్రూప్ సభ్యులని అందరినీ కాపాడండి సార్ నాకు అనుగ్రహించిన జాబ్ ని బట్టి వందనాలే సార్ ఇంకా ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ సమస్యతో బాధపడుతున్నారే సార్ పేదల కోసము నిరాశ్రయాల కోసము ప్రే చేస్తున్నామే సార్ వాళ్ళందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి సార్ ఎందరిందరైతే కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను చంద్రశేఖర్ సార్కి ఏవైతే ప్రెషర్స్ ఉన్నాయో వాటినన్నిటిని కొట్టివేసేయండి ఏసయ్య ఏ సునామంలో ప్రభ్వా నాయన రక్షక సాతానుడైతే ఎంతగానో శోధిస్తూ ఉంటాడు ఏసయ్య మీ కార్యం జరిగేటప్పుడు అవన్నీ తీసివేయండి అందరినీ మీరే కాచి కాపాటి దించి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ మన ప్రభు క్రీస్తు కృప సమాధానం నడిపి మనకి అందరికీ వైరస్ బాధ్యతలకి కేపీపిఎం గ్రూప్ అందరికీ మెర్సి సిస్టర్ కుటుంబానికి అందరికీ సవందర్ కుటుంబానికి అందరికీ సదాకాలం తోడైను కాక ఆమె సార్ పెద్దరాజ్ సార్ అందరికీ